ం శ్రీగరుభ్యో నమ బ్రహ్మా పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం గగనసదృశం తమక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షిభూ భగరహిత సద్గురు తం నమో బ్రహ్మా విద్యా బ్రహ్మ విద్యా సాంప్రదా కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యోపప్లవరహిత ప్రజాన ప్రత్యగ బ్రహ్మస్ అహం పదార్థర సదాశివసరంభాదేపమధ్యమా అస్మాచార్యపయంత and then right. పట్టి గురుపాదము నే నెట్టి ప్రారంధలము నెలవరినై నే పట్టితి గురుమర్మము మరి ముట్టిది కైవల్య పదవీ ముక్తసంగుడనై భ్రమలను దృక్కీ భక్తి భక్తిక్తుడనైవ్యక్తములను వాదించి భేదించు శక్ మరిని సత్యము నిన్ను రక్తితో బ్రహ్మ పట్టి గురుపాదము నే నెట్టి ప్రారబ్ధఫలము నెలవరినై నే బట్టితి గురుమర్మము మదిముట్టితి కైవల్య పదవీ ముక్తసంగుడనై భ్రమలను దృక్కీ భక్తియుక్తుడనై వ్యక్తావ్యక్తములను వాదించి భేదించు శక్తియుని మరినీ సత్యము నిన్ను రక్తితో బ్రహ్మైక్యమును సం్రావమున మేళనము చేసుక భక్తియుక్తులు దాటినే గురు పరమూర్తిని గణుతి చేసద ముక్తసంగుడనయీ భ్రమలను నొక్కీ భక్తియుక్తుడనై ఇందులో ఆవృత్తి చెందినటువంటి మొక్కటం ముక్త సంగుడనై భ్రమలను ద్రొక్కి భక్తియుక్తుడనై అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున అని బ్రహ్మజ్ఞానావళి మాల ప్రథమ ఉపదేశాన్ని బోధిస్తుంది మానవులందరూ అసంగులుగా జీవించాలి సంగత్వమే జీవభావం వేరేమిటి అంటుకొనుట శరీరమును అంటుకొని ఉండుట దేహ తాదాత్మ్యత బుద్ధి ముక్తసంగుడు చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి ఈ ప్రయోగం అసంగుడై ఉన్నవాడెవడో ఆ అసంగ స్థితి నుంచి నేను ముక్తుడను అది నా లక్ష్యం వాడికి ముక్తసంగుడని వేరు అంటే మామూలుగా ఆత్మవిచారణతో బ్రహ్మానుసంధానం వరకు చెప్పేటటువంటి అసంగత్వం చాలదనమాట కైవల్య మార్గంలో అంటే నిర్గుణాన్ని కూడా వదలగలిగేటటువంటి వాడు ముక్త సంగుడు సగుణాన్ని మాత్రమే వదులుతున్నవాడు ఆ సంగుడు ఈ దృష్టి యొక్క భేదాన్ని స్థితి భేదాన్ని జాగ్రత్తగా పట్టుకోమని ఈ పద్యంలో ఉన్నటువంటి సూచన ప్రతి కూడా ఒక సూచన అనమాట పట్టిది గురుపాదము ఎలా ఈ పరిణామం పొందుతున్నారో వరుస క్రమంలో చెప్తున్నారు శరణాగతుడు అయ్యాడు నువ్వు అంటే నీకు ఎలా తెలియాలి నిర్ణయంగా చెబుతుంది పెద కందార్థం మాటగా చెప్పదు చేతగా చెబుతుంది చిన్న కదార్థాలు అందుకే కూడా లక్ష్యార్థంలో వివరించొస్తాం కానీ పెద చేతగా చెప్తుంది అయినది అయినదే అయిన అయినదైన పద్ధతిగా చెప్తుంది అయినదే మాటగా చెప్తుంది పట్టి తినే గురు పాదము శరణాగతుడైనటువంటి శిష్యుడు నేను శరణాగతి పొందాను అని చెప్పడానికి ఏమిటయ్యా ప్రమాణం పెద్దల మార్గంలో మాటకు మాట సరి ఊరికే పుంఖాను పుంఖాలుగా ఏళ్ల తరబడి చెప్పే విధానం ఏమి ఉండదు నెట్టి ప్రారంధ ఫలము అయిపోయింది ఒక మాటతో తీసేసాడు కర్మచక్రాన్ని ఒక మాటతో తొలగించేశాడు నిష్కామ కర్మ కర్మ జడమని తెలిసిపోవాలి తనంతటా తాను ఫలించలేదు కర్తృరాజ్ఞయా ఉపదేశ సారంలో కూడా ఒక మాటతో తేల్చేశారు భగవాన్ పట్టి గురు పాదము నే నెట్టి ప్రారబ్ధ ఫలము ఎవరైతే గురువుకి శరణాగతులు అయ్యారో వాళ్ళకి ప్రారంధంచేత బాధించబడది కాదు వాళ్ళు ప్రారంభాన్ని నెట్టివేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడు అసంగులు నెలవరినై నెలవరినై అనే ప్రయోగం అచ్చతెనుగు శబ్దం అంతకుముందు ఉన్న శబ్దం ప్రారంధ ఫలమేమో సంస్కృత శబ్దం ఎలా కూర్చారంటే వీటిని చాలా అద్భుతంగా కూర్చారు ఈ పద్యాలు ఎట్లాగయ్యా అంటే చంద్రుడికి ప్రారంభ ఫలం ఉందట ఏమిట నెలవరి నెలవరి అంటే చంద్రుడు ఆ చంద్రుడికి ప్రారంధ ఫలం ఏమిటంటే ఒకరోజు వరుసవారీగా పదిహేను రోజులు వృద్ధి చెందుతూ పోతాడు పదిహేను రోజులు క్షీణిస్తూ పోతాడు నిజంగా వృద్ధి చెందాడా నిజంగా క్షీణించాడా నిజంగా వృద్ధి చెందనూ లేదు నిజంగా క్షీణించను లేదు కేవలం భూమి చుట్టూతా భ్రమణం చేసేటటువంటి సమయం వలన భూమి యొక్క ప్రభావం సూర్యుని యొక్క ప్రభావం వలన చంద్రుడు అలా కనబడుతున్నాడు వృద్ధి చెందినట్లుగా కనబడుతున్నాడు కృషించినట్లుగా కనబడుతున్నాడు అంతే కానీ అది కళ్ళ ముందు కనబడుతున్న సత్యంగానే గోచరిస్తోంది సృష్టి మీద ప్రభావితం అవుతోంది కాబట్టి ఔషధుల మీద కూడా ప్రభావితం అవుతోంది జీవుల మీద కూడా ప్రభావితం అవుతోంది మన మనఃకారకుడు చంద్రుడు జీవులన్నిటి యొక్క భావనాబలం మీద ప్రభావితం అవుతున్నాడు చంద్ర చేత మరి ఆ చంద్రుని యొక్క వృద్ధిక్షయాలు అంటే ఆ చంద్రకాంతి చంద్రుని యొక్క శక్తి యొక్క వృద్ధి క్షయాలని అర్థం అక్కడ అంతేగాని చంద్రుడు పెరిగాడు చంద్రుడు తగ్గాడు కాదు నిజానికి చంద్రుడు పెరగాలేదు చంద్రుడు తగ్గాలేదు అరోక్ష ప్రత్యక్షాలు కలిస్తే అపరోక్ష స్థితిని పొందవచ్చు నెలవరిన ఈ పౌర్ణమి అమావాస్య చంద్రుడు పూర్ణ నిష్కళగా కనబడుతున్నాడు మరిప్పుడు ఆ ప్రారంభ ఫలము చంద్రుడు అనుభవిస్తున్నాడని చెప్పవచ్చా అన్న చంద్రుడికి ఎక్కడుంది ప్రారంధ ఫలము మండల తయాలకు ప్రారంధ ఫలం లేదు సూర్యమండలం అగ్నిమండలం చంద్రమండలం వీటికి ప్రారంభ ఫలాలు లేవు అవి సెలిషియల్ బాడీస్ ఎటర్నల్ బాడీస్ అవి దివ్యం అవి భవ్యం జీవుల వలె జనన మరణ చక్రానికి లోబడి లేవు అవి బ్రహ్మాండ సృష్టికి సంబంధించినటువంటి ఉత్పత్తి లయాలకు సంబంధించినటువంటి చక్రంలో ఉన్నాయి అవి అంటే కాలచక్ర ప్రభావం చేత ప్రభావితం అవుతున్నాయే కానీ కర్మచక్రం చేత ప్రభావితం కావడం కాబట్టి గురుపాదము పట్టినటువంటి శిష్యుడు ఏ ప్రారంభము లేనటువంటి మండలత్రయములు ఎలా ఉన్నాయో అలాగా కర్మచక్రాన్ని తోసివేసాడు అమనస్కస్థితిని పొందాడు నే పట్టిది గురుమర్మము గురుపాదములు ఎందుకు పట్టుకున్నాడయ్యా అంటే గురువు యొక్క మర్మాన్ని తెలుసుకోవడానికి గురుమర్మం అంటే ఏమిటి తత్వజ్ఞానమే గురుమర్మం ఈ తత్వజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే గురుమర్మ పరతత్వాన్ని అందడమే గురు రహస్యం గురు కీలకం అంటారు దీన్ని అంటే ఈ ప్రపంచంలో రహస్యంలోకి వెళ్ళా అతి రహస్యం ఏమిటా అంటే బట్టబయలే అతిరహస్యం అతిరహస్యం బట్టబయలు అంటే వివరించి చెప్పినా కూడా అంటే శబ్దం చేత కానీ వాక్కు చేత కానీ మనసు చేత కానీ ఎతో వాచో నివర్త అప్రాప్య మనసా సహ తెలుసుకోవడానికి వీలు కాదు సమాధినిష్ట చేత కూడా తెలుసుకోవడానికి వీలు కాదు అమనస్కస్థితి చేత కూడా తెలుసుకోవడానికి వీలు కాదు ఆఖరికి ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట చేత కూడా తెలుసుకోవడానికి వీలు కావడం కాబట్టి అతిరహస్యం అని చెప్పబడింది రహస్యాతి రిముక్తి కైవల్య ఆ పరతత్వ రహస్యాన్ని ఎరిగేటటువంటి కైవల్య మార్గంలో ప్రవేశించాను గురుపాదుకలను ఆశ్రయించి భక్తియుక్తుడనై భక్తి అంటే విభక్త ముఖానిది భక్తి అంటే వేరుగా లేడు అద్వైత సిద్ధి కలిసే ఉన్నాడు సహజంగా కలిసి ఉన్నాడు గురు శిష్యుల అన్యోన్య దర్శనం ఐక్యత ఆ సిద్ధి ఆ శరీర గురువు ఆ శరీర శిష్యుడు ఇట్టివాడు కైవల్య మార్గం ప్రవేశించాడు ఇట్టిది కైవల్య మార్గం అన్ని భ్రమలని నిరసించగలిగేటటువంటి సర్వభ్రాంతిరహితమయ్యేటటువంటి భ్రమారహితమయ్యేటటువంటి పద్ధతి జన్మరాహిత్య మార్గం కైవల్య మార్గం అచల మార్గం అదే ఎరుకని గట్టిపరిచామనుకోండి అక్కడ పలు భ్రాంతులు ఏర్పడుతుండే ఒకసారి అనేక భ్రాంతులు ఏర్పడతాయి ఎలా అంటే ఇక్కడ పోలిక వేశారనమాట కళ్ళతో చూసిన ప్రతి ఒక్కరికి కలిగేటటువంటి భ్రాంతి పాడ్యమి నాడు చంద్రుడు ఒకలాగా ఉన్నాడు విద్యనాడు ఒకలాగా ఉన్నాడు తదియనాడు ఒకలాగా ఉన్నాడు చతుర్థి నాడు పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేక అమావాస్య వృద్ధిచంద్రుడు క్షీణచంద్రుడు కనబడుతున్నట్టుగా ఉన్నది కానీ ఇది నీ దేహతాదాత్మ్యత దృష్టి చేత కనబడుతున్నది మాంసనేత్రానికి కనబడతారు యార్థమైన జ్ఞాననేత్రంతో చూస్తే చంద్రుడికి వృద్ధిక్షయాలు లేవు విజ్ఞాన శాస్త్రం కూడా అదే చెప్పింది శక్తి రూపంలో భేదం ఉంది పదార్థ రూపంలో భేదం ఉంది వృద్ధిక్షయాలలో భేదం ఉంది దాని యొక్క ప్రభావం ఉంది కానీ ఇదంతా కూడా సంగత్వం కలిగినటువంటి వారికి ముక్తసంగుడై నీ సంగత్వం ఎంతగా అసంగత్వం అవ్వాలయ్యా అంటే మండలత్రయాలను దాటేటటువంటి మండలత్రయాతీతమైనటువంటి స్థితికి చేరేటట్లుగా ముక్తసంగుడవ్వాలి మండలత్రయములే భ్రాంతి అనేటటువంటి స్థాయిలో కేవలాత్మస్థితిని పొందడానికి నువ్వు మార్గంలో పరిణమించాలి రెండవ భాగం చూద్దాం వ్యక్త వ్యక్తములను వాదించి భేదించు శక్తియుని మదీని సత్యముదు రక్తితో బ్రహ్మైక్యమును సం్రావమున మేళనము చేసుక భక్తియుక్తులు దాటినే గురు పరమమూర్తిని గణుతి చేసద ఎంతగా విచారణ చేసిన సాంఖ్య విచారణ రెండే వ్యక్తం అవ్యక్తం జ్ఞాత జ్ఞాత నుంచి కిందకున్నటువంటి మిగిలిన ఇరవై నాలుగు జ్ఞాత జ్ఞాత నుంచి వ్యక్తం అంటున్నాం కదా కాబట్టి ఆ ఇరవై నాలుగు తత్వాలు జ్ఞాతయందు అంశీభూతము మరి జ్ఞాతో మహత్తునందు అవ్యక్తమునందు అంశీభూతం కాబట్టి ఆటేమో అవ్యక్తముంది ఇటేమో వ్యక్తం ఉంది పిండాండం అంతా వ్యక్తం అనుకున్నాం అనుకోండి దానికి ఆధారంగా అవ్యక్తం బ్రహ్మాండం వ్యక్తం అనుకున్నాం అనుకోండి దానికి ఆధారంగా అవ్యక్తం ఈ రీతిగా అపంచీకృతంలో నుంచి పంచీకృతం వ్యక్తం అయిపోతుంది అపంచీకృతం అంతా అవ్యక్తం పంచీకృతం అంతా వ్యక్తం కాబట్టి సాంఖ్య విచారణ బాగా విచారణ చేసి చేసి చేసి చేసి రెండు మాటల్లో చెప్పండి సాంఖ్య విచారణ అంటే వ్యక్తము అవ్యక్తము అంతే ఈ జ్ఞానం తెలిసిన వారు ఈ గుర్తు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో ఒక మాటతో సాంఖ్య విచారణ పూర్తయిపోయి ఎవరికి ఈ దృష్టి కలిగిన వారి సాంఖ్యయోగం భగవద్గీతలో కూడా మొట్టమొదటి శ్లోకంలో పరమాత్మ అశోచ్య అనన్యోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గతా గత్య నాను శోచి పండితా అంటాడా ఏమిటి అంటే నిజానికి అది ఆ అర్థంతో చెప్పబడలేదు ఈ దృష్టితో చెప్పబడింది ఆ యోగమే సాంఖ్య యోగం వ్యక్తం గురించి విచారిస్తావా అవ్యక్తం గురించి విచారిస్తావా దేని గురించి విచారిస్తావా నువ్వు విచారించడం తగని పని వ్యక్తం గురించి విచారించడము తగని పని అవ్యక్తం గురించి కూడా విచారించడం తగని పని నాకు అది తెలుసు ఇది తెలుసు అన్నవాడు విచారణ చేయడం ఎందుకు జ్ఞానం ఉన్నవాడికి విచారం లేదు విచారం ఉన్నవాడికి జ్ఞానం లేదు కాబట్టి దుఃఖించేవాడు జ్ఞానిగాడు దుఃఖం వెనకాల జ్ఞానం అజ్ఞానం వెనక అహంకారం జీవుడు అనేటటువంటి దేహదాదాత్మ్యత బుద్ధి ఉంది కాబట్టి గతాశూ ఇప్పుడు అవ్యక్తంలో నుంచి వ్యక్తం వ్యక్తం అవ్వడం గతమా వర్తమానమా గతం కదా లేదు భవిష్యత్తులో జరుగుతుంది అందాం అనుకోండి కొండొకచో ఇంకా రావాల్సింది చాలా ఉంది వ్యక్తం అవ్వాల్సింది చాలా ఉంది అని అది ఆగతం ఇప్పుడు గతం అయినటువంటి అవ్యక్తంలో నుంచి వ్యక్తం ప్రాదుర్భవించిన గతాన్ని గురించి విచారిస్తావా భవిష్యత్తు గురించి విచారిస్తావా రెండూ వ్యర్థమే కదా వర్తమానంలో నీవు ఆత్మస్వరూపుడవై బ్రహ్మస్వరూపుడవై ప్రత్యేగాత్మవై పరమాత్మవై ఉండగా కైవల్య మార్గం ఒక్కటే నీకు శరణ్యం అనేటటువంటి సూచన ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పాడు జాగ్రత్తగా అందుకే భగవద్గీతని అచల్ల మార్గం అస్పర్శయోగం అని దీనికి పేరు మొత్తం పద్దెనిమిది యోగాలు కలిపి అస్పర్శ యోగం అని పేరు ఆ రీతిగా ఈ బృహద్వాసిష్ట సిద్ధాంతం దృష్ట్యా భగవద్గీతను అర్థం చేసుకోవాలి అందుకని చాలామంది ముందు భగవద్గీత చదివితే బాగుంటుంది తర్వాత ఉపనిషత్ర బ్రహ్మసూత్రాలు చదివితే బాగుంటుంది అనే క్రమం వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎవరు అంటే ద్వైతవాదులు అంటే జీవుడు వేరే దేవుడు వేరే అనే ధోరణిలో వ్యాఖ్యానం జరుగుతుంది అధవా ఒకవేళ అద్వైత వ్యాఖ్యానం చెప్పదలుచుకున్నప్పటికీ కూడా ఇదే ధోరణిలో చదివేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ సరి అయినటువంటి పద్ధతి ఏమిటంటే అసలు భగవద్గీత యొక్క రహస్యం నీకు అంటే ఎల్లంరా శ్రీనివాసరావు గారు అంటారు ప్రస్థానత్రయంలో ముందు ఉపనిషత్తులు తదుపరి బ్రహ్మసూత్రాలు ఆ తదుపరి భగవద్గీత చదవాలి అంటారు కారణం ఏమిటంటే ఆ ఉపనిషత్ సారము ఆ బ్రహ్మసూత్రాల సారమంతా భగవద్గీతలో విడ్చబడి కాబట్టి దాని వెనుక ముందు వ్యాఖ్యానం అంతా అక్కడ బోధ ఏం చెప్పారో నీకు తెలిస్తే తప్ప ఆ సూత్రాన్ని నువ్వు అన్వయం చేసుకోవడానికి నీకు తెలియడం కాబట్టి విజ్ఞానమైనటువంటి పద్ధతి ఏమిటంటే దశోపనిషత్తులు తెలిసినటువంటి వారే భగవద్గీతకు వ్యాఖ్యానం చేయాలి ఇది సరైన పద్ధతి యోగ వాసిష్టం జ్ఞానవాసిష్టం తెలిసిన వారే భగవద్గీతకు వ్యాఖ్యానం చేయాలి అందుకని ఇక్కడ ఏమంటున్నారు వ్యక్త వ్యక్తములను వాదించి భేదించు శక్తియుని మదిని సత్యము నిన్నుదూ కాబట్టి సత్యశోధన చేస్తున్నాను అంటాడు సాధకుడు సత్యాన్వేషణ చేస్తున్నాను అంటాడు సాధకుడు శిష్యుడు అన్నాడు ఎందుకని గురువుని దర్శించడం ద్వారా ఆయన అన్వేషణ పూర్తి ఆ గురువు గారు చేస్తే చాలు ఆ గురువుగారు ఉండమట్టు ఉండమన్నట్టు ఉంటే చాలు అంతా అదే అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే సత్యము నిన్ను అంటే సత్యం నీకు బోధపడాలి అంటే నువ్వు విచారణ ఈ చేయాలి ఏది విచారణ చేసినా ఇది వ్యక్తమా అవ్యక్తమా అవ్యక్తం వ్యక్తమాపన్నం అంటుంది ఒకచోట కాబట్టి నువ్వు అద ఇదే కరెక్ట్గా తెలియాలి నువ్వు కానీ నువ్వు వ్యక్తానికి సాక్షివి అవ్యక్తానికి కూడా సాక్షి పరం సాక్షిరహితం సాక్షివర్జితం సాక్షిణీ సాక్షివర్జిత ఇటువంటి ప్రయోగాలు మనకన్నీ స్తోత్రాల్లో కనపడుతూ ఉంటాయి వాదించి భేదించు చాలామంది వాదిస్తారు కానీ నిర్ణయానికి రాలేదు అంటే వాదనా అంటే అసలు అర్థం ఏమిటంటే విజ్ఞుల మధ్య అంటే విజ్ఞానం కలిగిన వారి మధ్య జరిగేదానికి వాదం అనిపి అంతే కాని విషయస్పర్శతో చేసేదానికి వాదన అని కాదు ఇంద్రియాల పరిధిలో చేసేటటువంటి మాటలన్నీ కూడా వాదన కింద రావు ఎందుకు వాదిస్తారు అంటుంటారు వాదన వా అటువంటి వాదనలన్నీ అవి ప్రయోజనశీలమైన వాదనలు కావు శాస్త్ర సమ్మతమైనవి కావు పండితులు మెచ్చినవి కావు జ్ఞానులకు అసలు వాదనలతో జ్ఞానానికి వచ్చేటప్పటికీ తర్కానికి నిలబడింది జ్ఞానం కాదు తర్కించేవాడు జ్ఞాని కాదు అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు వాదించి భేదించు ఒక వాదన జరిగిందంటే భ్రమాజాలమంతా భ్రాంతి జాలమంతా విడిపోయేటట్లుగా ఉండాలి సత్యం ద్యోతకమయ్యేటట్లుగా ఉండాలి అటువంటి వాదించే శక్తిని భ్రాంతిని భేదించే శక్తిని ఊని పూని ఆధారంగా పోగట్టుకొని మదిని సత్యము నిన్ను కైవల్యం సత్యం నేను లేనివాడననేది ఒక్కటే సత్యం ఉన్నది బయలు లేనిది ఎరుక అన్నది ఒకటే సత్యం మిగిలిన ఏవి సత్యం కాదు రక్తితో బ్రహ్మైక్యమును సమ్రావమున మేళనము చేసుక భక్తియుక్తులు దాటినే గురు పరమూర్తిని గణితి చేసేదా గణితి చేసేదా రెండు అర్ధాలు ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా వాచ్యార్థలక్ష్య అర్థాలు ఉంటాయి ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా నమస్కరించాలి అంటే ఆ నమస్కరించేవాడు గురుమూర్తి అయి ఉండాలి గురుమూర్తి తప్ప అన్యులకు నేను నమస్కరించను అన్నాడు అనుకోండి నామరూపాత్మకంగా బిగుసుకుపోయాడు అనమాట అట్లా కాదు విధానం ఆ గణితి గురించి చెప్పటంలా చాలామంది ద్వైత బుద్ధిలో కూడా ఆ గురువును ఆశ్రయిస్తాం అద్వైత స్థితిలో కూడా గురువును ఆశ్రయిస్తాం క్షరపురుషుడుగా కూడా గురువుని ఆశ్రయిస్తాం కామ్యక కర్మలతో కూడా గురువును ఆశ్రయిస్తాం భక్తి విద్యలో కూడా గురువు లేకపోతే ఆలయరావు మాతృదేవతే ప్రథమ గురువు ఆవిడ లేకపోతే శబ్దమే లేదు కానీ ఇక్కడ చెప్తున్న విధానం ఎటువంటిదయ్యా అంటే అఖండ ఎరుక వరకు మూలా ప్రకృతి వరకు ఉన్న సమస్తము కూడా గణితి చేయదగింది కాదు లెక్కించదగింది కాదు బయలు ఒక్కటే గణితి చేయదగింది అశరీర స్థితి ఒక్కటే లెక్కించదగింది లెక్కించేవాడు లేకుండా లెక్కించబడేది గుర్తించేవాడు లేకుండా గుర్తించబడేది చెప్పేవాడు లేకుండా చెప్పబడేది వాడు లేడు లేనివాడుగా వాటిని నిర్ణయం చేసాడు నిర్ణయం చేసేవాడు లేకుండా నిర్ణయం చేయబడింది సర్వదృగ్రహితం ద్రష్ట్రురహితం దృశ్యరహితం ముందు దృశ్యాన్ని దాటాలి తర్వాత ద్రష్టను దాటాలి తర్వాత దృక్కును దాటాలి ఈ గణితి చేయడం అనే వెనక దృగ్దృశ్య వివేకం ముడిపడి ఏది లెక్కించాలన్నా ఆ లెక్కించబడేది గుర్తించబడినప్పుడే లెక్కించబడుతోంది సాంఖ్య విచారణ అంతా లెక్కించడమే తారకమంతా కూడా గుర్తించడమే అమనస్కమంతా వర్తించడమే కాబట్టి లెక్కించాలి గుర్తించాలి వర్తించాలి దాటాలి దృశ్యాన్ని దాటడమే సాంఖ్య విచారణ ద్రష్టను దాటమే తారకం దృక్కులు పోగొట్టుకోగలగాలి అదే మనస్కం కాబట్టి సాంఖ్యతారకమనస్క విధి అచలసిద్ధాంతంలో ఈ రీతిగా చెప్పబడుతోంది ఇక్కడ కూడా సాంఖ్యతారకమనస్క విధి ఉంది ఇది ఈ పద్ధతిగా బోధించబడుతుంది కాబట్టి పిండాండ పంచీకరణం బ్రహ్మాండ పంచీకరణం అక్షర బ్రహ్మాండ పంచీకరణం ఈశ్వర పంచీకరణం నాలుగు పంచీకరణములు కూడా జహద జహర్లక్షణ అజహ జహద జహల్లక్షణ పద్ధతిగా లక్షణత్రయంగా బోధించబడేటప్పుడు ఈ సాంఖ్యతారక మనస్క విధిని మొత్తాన్ని లక్షణత్రయంతో బోధించబడాలి ఆ లక్షణత్రయం నిన్ను అధిగమింపజేసే శక్తినిస్తుంది భ్రాంతిరహితం చేసే శక్తినిస్తుంది అందువల్ల గురు పరమమూర్తిని పరమమూర్తి అసలు మూర్తిమంతమే లేదు అష్టమూర్తి రజా జైత్రిలోకయాత్ర అవిధాయిని అంటుంది అష్టమూర్తులుగా ఆవిడ ఊరేగుతుందట ఏమిటి అష్టమూర్తులు అంటే బ్రహ్మాండం దిగువకు వచ్చామనుకోండి అంటే కర్మచక్ర పరిధిలో అష్టమూర్తులు ఉన్నాయి కాలచక్ర పరిధిలో కూడా అష్టమూర్తులు కర్మచక్ర పరిధిలో చూస్తేనేమో పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం కాలచక్ర పరిధిలో చూస్తే పంచ తన్మాత్రలు మండలత్రయాలు అవి అష్టమూర్తులు అక్కడ అవి సమిష్టి ఇది వ్యష్టి కానీ ఈ రెండింటి కావతలున్నటువంటిది పర పరబ్రహ్మ గురు సాక్షాత్ పరం బ్రహ్మ ఆ పరమమూర్తి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురు కృప పొందినటువంటి వాడు మాత్రమే ఈ కైవల్య స్థితిని తెలుసుకోగలుగుతున్నాడు ఈ బయలు అనే నిర్ణయాన్ని పొందగలుగుతున్నాడు తాను తనను తాను కైంకర్య పదనిగా పోగొట్టుకొనగలుగుతున్నాడు అటువంటి పరబ్రహ్మ పదాన్ని గణితి చేసేదా అటువంటి బయలు స్థితిని గణితి చేసేదా దానికి ముందున్న క్రమం చెప్తున్నాడు రక్తితో బ్రహ్మైక్యమును కాబట్టి అచల సిద్ధాంతానికి అధికారిత్వం ఎవరిప్పుడు ఎవరైతే బ్రహ్మైక్యం జీవ బ్రహ్మైక్యాన్ని సాధించరు వాళ్ళే అధికారులు రాజయోగాన్ని అనుష్ఠించిన వారు ఎవరైతే ఉన్నారో వారే అధికారులు రక్తితో బ్రహ్మైక్యమును కాబట్టి ఇక్కడ ప్రపంచం లేదు విషయం లేదు జీవుడు లేడు ప్రాసంగికమైనటువంటివి ఏవీ లేవు ఇక్కడ పిండాండం అంటే బ్రహ్మాండం బ్రహ్మాండం అంటే విశ్వం అంతేగాని ఎస్టి కర్మేంద్రియాలు ఎస్టి జ్ఞానేంద్రియాలు ఎస్టి ప్రాణేంద్రియాలు ఎస్టి విషయేంద్రియాలు వీటికి సాక్షి అయినటువంటి జ్ఞాత గురించి మనం మాట్లాడటం ఇక్కడ ఇక్కడ అంతా కూడా పిండాండం అంటే సమిష్టి జీవరాశి సమిష్టి జీవరాశికి సాక్షి అయినటువంటి ప్రత్యగాత్మ సమిష్టి జీవరాశికి సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ సమిష్టి బ్రహ్మాండ సాక్షి అయిన పరమాత్మ అనేక కోటి బ్రహ్మాండములకు పరమాత్మ సాక్షి ఆయన కూటస్థుడు సర్వాత్మనా ప్రత్యేగాత్మ ఉన్నది సర్వే సర్వత్రా పరమాత్మ ఉన్నాడు రెండు సమిష్ఠే అసలు వేస్ట్ లేనే లేడు అటువంటి బ్రహ్మైక్య స్థితిని పుంజనవాడై ఉండాలి సాధకుడు శిష్యుడు సంరావమున మేళనము చేసుక సంరావమున రావము అంటే శబ్దం రావణాసురుడు పుడుతూనే పెద్ద ధ్వని చేశాడ దానికి కూడా రావమనే పేరు అందుకని ఆయనకు రావణుడు అని పేరు పెట్టారు మిశ్రావసు బ్రహ్మగారు ప్రజాపత్య వంశంలో వచ్చాడు సరే తర్వాత బ్రహ్మవంశ సంజాతుడై ఆసు లక్షణాలతో జీవించాడు కాబట్టి రావణాసురుడు అయ్యాడు కాబట్టి ఏ సంజాతుడు అక్కడ ప్రాధాన్యత కాదు ఎలా జీవించాడనేదే ప్రాధాన్యత ఏ జ్ఞానంతో జీవించాడనేది ప్రధానం ఇలా జాగ్రత్తగా గమనిస్తే సం్రావము రావము అణగేదానికి రావము అని పేరు అణచబడేదానికి రావమని పేరు అణగుట అణచుట ఈ సాధన తెలిసిన వాడే ఉండాలి వాడు మాత్రమే సంరావము అన్న స్థితిని పొందగలుగుతాడు సం్రావమును మే లనము చేసుక శబ్దానికి ఆద్యంతములు ఉన్నాయి నాదానికి ఆద్యంతములు ఉన్నాయి నాదమైన రావమే శబ్దమైన రావమే అర్థం కావాలంటే మీకు ఉపమానం చెప్తాను ఘంటారావము అంటారు అంటే ఘంట కొట్టినప్పుడు స్తూలంగా వినపడేదానికి శబ్దమని సూక్ష్మంగా వినపడేదానికి రావమని నిర్ణయం కాబట్టి ఘంటానాదమా ఘంటారావమా అంటే దూరంగా వినపడేదానికి కూడా నాదం అని ఘంటానాదం అంటుంటాం ఆ గంట గంట వినపడింది రాబాబు కానీ ఆ నాదం తగ్గిపోతూ తగ్గిపోతూ తగ్గిపోతూ తగ్గిపోతూ అత్యంత సూక్ష్మమైనటువంటి ఓంకారంలోనే అర్ధమాతృక స్థితిని కలిగింపజేస్తూ దానికి రావమని పేరు భ్రామరి ప్రాణాయామం చేసేటప్పుడు నీ లోపల ఈ రావము వినొచ్చు షణ్ముఖీ ముద్రలో ఎవరైతే భ్రామరీ ప్రాణాయామం చేస్తారో వాళ్ళకి కాలం సాధన చేస్తే ఈ అనాహత శబ్దం తనలోనే తాను వినగలిగేటటువంటి స్థితిని పొందుతాడు ఇంకొంచెం లోతుగా చెప్తాను దశ విధనాదాలు ఉన్నాయి ఆ దశ అంతర్లీనమై సూక్ష్మమైనటువంటి రావమున్నది సమిష్టి అయినటువంటి సృష్టిలో సకల జీవరాశి స్థావర జంగమాత్మకమైన సమస్తం వెనుక శబ్దం అండి ఆఖరికి ప్రయోగశాలలో వాయువులను నిరూపించేటప్పుడు కూడా శబ్దం విడుదలవుతూ ఉంటుంది అలాగే బ్రహ్మాండ సృష్టికి ఆధారం రావం రెజనెన్స్ ఆ రిజనెన్స్ ప్రభావం అంతం చేత అది అనేక రకాల శక్తులను ఉద్భవింపజేస్తూ ఉంది కాబట్టి ప్రకాశబిందువు ఫోటోను పనిచేస్తుంది అలాగే రిజనెన్స్ రావము పనిచేస్తుంది నాదాన్ని సూక్ష్మీకరిస్తే రావమవుతుంది ఇది సం్రావం అర్థం ఆ రావము యొక్క ఆద్యంతములు ఎరువుట సం్రావము ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే శబ్దము నాదం నాదము రావము అవ్వాలి రావము నిశ్శబ్దం అవ్వాలి అప్పుడు మాత్రమే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనేది స్వానుభవం అవుతుంది అందుకని మౌనానికి స్థాయి భేదం చెప్పారన్నమాట వాంగ్ మౌనము మానసిక మౌనము ఈశ్వరీయ మౌనం ఎక్కడైతే రావము సం్రావముగా తెలియబడిందో అది ఈశ్వరీయ మౌనం మౌనవ్యాఖ్య వాళ్లకు మాత్రమే అవగతమవుతుంది కాబట్టి దక్షిణామృతిని ఆశ్రయించినటువంటి సనక సనందాజులు ఈ మౌన వ్యాఖ్య వారు ఈ సం్రావము మేళనము చెందేటటువంటి స్థితిని తెలిసినవారు భక్తియుక్తులు దాటి నీ గురు పరమూర్తిని గణుతి చేసద ఇట్టి మౌన వ్యాఖ్యన దేశి దేశికోత్తమునికి ప్రణామాలు ముక్తసంగుడానై భ్రమలనో ద్రొక్కి భక్తియుక్తుడానై ఇప్పుడు ఈ శిష్యుడు ఆ గురువుగారికి చేసేటటువంటి సేవ ఏమిటయ్యా అంటే ఆ అభేద స్థితిలో ఉండటమే ఏ రకమైన భ్రమలకు అవకాశం లేదు భ్రాంతులకు అవకాశం లేదు ఆవరణలకు అవకాశం లేదు ఆవరణ లేదు కాబట్టి మల అవకాశం లేదు అటువంటి భక్తి కలిగి ఉన్నాడు అటువంటి అశరీర స్థితితో ఉన్నాడు మంత్రము సద్గురు ధ్యానము మంత్రా మంత్రామయమగుణ మంత్రాగురు మంత్రము కన్న బయలు నిర్గుణము నీ గురిగాంతునిపుడు గురిలోన గురిగని గుణములనక పరిపూర్ణమందగా పరికింతు నాలోన పరమ నిర్గుణ నిర్వికల్పము పట్టపగల గురితమై కొన స్థిరమతి నిండెద శ్రీకరం బగుతన్మయంను మరి గీత నిపుడు నిర్గుణముని గురిగాంతో పోడు ఈ పద్యంలో మరి గీతనిపోడు నిర్గుణము అనేది ఆవృత్తి చెంది మొదటి భాగాన్ని చూద్దాం మాంసపిండం మంత్రపిండం అవ్వాలి అనే సూచన దాదాపుగా భారతదేశంలో అందరికీ తెలిసినటువంటి విషయమే ఎవరో ఒక గురువుగారిని ఆశ్రయించి ఒక ఉపదేశాన్ని పొంది ఆ ఉపదేశ అక్షర లక్షలు జపం చేస్తే ఈ మాంసండం మంత్రపిండం కాదు అంటే అణు అణువున ఆ మంత్రశక్తిని పూరించటము అన్నమయమైనటువంటి దేహము మంత్రమయంగా మారిపోతుంది పరమాచారి అంటారు మంత్రసిద్ధుని యొక్క పార్థివ దేహం కూడా ఆ మంత్రశక్తిని వెలువరిస్తుంది అంటారు శ్రీ విద్యా సాంప్రదాయంలో పూర్ణాధికారులైనటువంటి వారందరి యొక్క శరీరము కూడా వారి అస్థికలన్నీ శివలింగాలుగా భావించబడతాయి శివస్వరూపంగా భావించబడతాయి అందుకని ఆ అస్థికలను నిమజ్జనం చేసే చోటున మంత్ర ప్రయోగం జరుగుతుంది మహన్యాస పూర్వక రుద్రాభిషేకంతో అస్థికా సంచయనం చేసేటప్పుడు ఈ పాశుపత మంత్రాన్ని ప్రయోగిస్తారు ఈ పాశుపత మంత్రంలో కూడా చాలా రకాలైనటువంటి పాశుపథాలు ఉన్నాయి అదొక విధానం సరే దాంట్లో లోతైన విషయాలు చాలా ఉన్నప్పటికీ మంత్రశాస్త్రంలో మంత్రము సద్గురుధ్యానము మంత్రాతని రూపు ఇది ముఖ్యమైన విషయం ఇక్కడ ఒక రహస్యం ఉంది సాధారణంగా దేవాలయాలలో అనేక మంది వెళ్ళి ఆ మూలమూర్తులను ఆశ్రయిస్తారు తమ తమ జీవన పరిచర్యల గురించి ఉపచారముల రీతిలో విన్నవించుకుంటారు రక్షకుడని నిజానికి ప్రతిరోజు ఆ మూలమూర్తి ప్రభాత సేవ నుంచి పూంజల సేవ వరకు మంత్రపోతమైనటువంటి మూర్తి అది అది కనబడుతున్నటువంటి శిలా విగ్రహం కాదు శిలా మృతిగా దారు విగ్రహాలను మీరు పూజించటం ఈ సత్యం ఒక్క ప్రధాన అర్చకుడికి ప్రతిష్ట చేసినటువంటి మహానుభావుడికి మాత్రమే తెలుస్తుంది మిగిలిన వాళ్ళకి తెలియదు ఇక జీవన్ముక్తులైన వారికి అలాగే మహర్షులైనటువంటి వారికి ఆ మంత్రపోతమయమైనటువంటి ఆ ప్రాంగణం ఏది దేనికి స్పందిస్తోంది ఉన్నటువంటి శక్తి ప్రభావం అంతా తెలిసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి జీవన్ముక్తులైనటువంటి వారు ఆ క్షేత్ర సందర్శనానికి వెళ్ళినప్పుడు దైవీ ప్రణాళికలో వారికి ఒక బాధ్యత ఉంటుంది ఎక్కడెక్కడైతే ఆ మంత్రపోతమైనటువంటి మంత్రమయమైనటువంటి ఆ క్షేత్రమంతా కూడా అక్కడక్కడ బలహీనపడుతూ ఉంటుంది ఆ బలహీనపడ్డ చోటల్లో ఆయన యొక్క దివ్య శక్తితో పూరిస్తాడు మళ్ళా అందుకనే బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆ బ్రహ్మోత్సవాల ఉద్దేశం కూడా అదే ఆ పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ మొత్తాన్ని దివ్య శక్తిని మళ్ళా పూరిస్తారు అటువంటి మహానుభావులు చేత చేయిస్తారు ఆ పనులని కాబట్టి మంత్రమయం అది ఇక్కడ కూడా మంత్రము సద్గురు ధ్యానము మంత్రార్థం బతని రూపు కనపడేటటువంటి మాంసమయమైనటువంటి శరీరం కాదది సప్తధాతు నిర్మితమైన శరీరం కాదది మంత్రార్థం బతని రూపు అశరీరి సద్గురుమూర్తి దేశికోత్తముడైనటువంటి సద్గురుమూర్తి మంత్రార్థం అణు మంత్రార్థం నిండి ఉన్నటువంటి వాడు ఇంకెటువంటి వాడు ఆయన యొక్క పంచ కోశాలు కూడా మంత్రపోతమై ఉన్నాయి మంత్రములతో నిండి ఉన్నాయి మంత్రం అంటే ఏమిటండి మననాత్రాయతే ఇతి మంత్ర మనసు యొక్క కదలికని కట్టేసేది దానికి మంత్రం అని అందుకని వెంటనే ఇక్కడ వెంటనే పూరి చేశారా ఆ పూర్తిని మంత్రము సద్గురు ధ్యానము మంత్రా మన్మయమగునా మంత్రా మద్గురు మంత్రము చేయలు అలా బయలును కనాలి ఇది బయలును చూచే విధానం ఈ సర్వ సృష్టి కూడా నవావరణల చేత అరవై నాలుగు వేల అరవై నాలుగు వేల దేవతలతో పరివేష్టించబడింది భారతీయ సంస్కృతిలో దర్భగూడ బ్రహ్మాశ్రమే యుగ బట్టి బ్రహ్మాస్త్ర ప్రయోగం మారిపోతూ ఉంటుంది కృతయుగంలో సంకల్ప రూపంతో సంకల్పిస్తే చాలు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగలిగేవారు త్రేతాయుగానికి వచ్చేటప్పటికి శ్రీరామచంద్రమూర్తి దర్భను విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో ద్వాపర యుగానికి వచ్చేటప్పటికీ అర్జునుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు అస్త్రం చేతిలో ఉంటే కానీ ఉపాసన చేత కానీ ఎంతో కష్టపడి తపస్సు చేస్తే గాని బ్రహ్మాస్త్రం సాధించబడలేదు అక్షీణమైనటువంటి అస్త్రవిద్య విశ్వామిత్రుడికి తపస్సు చేత లభించింది అదంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి లోక కళ్యాణ నిమిత్తమై ధారపోసాడు తపో ఫలానంతా ధారపోసాడు అస్త్రవిద్యనంతా ధారపోసాడు తద్వారా లోక కళ్యాణం నెరవేర్చబడింది అలాగే అర్జునుడు కూడా ఎంతో తపస్సులు చేసి పరమాత్మ సహాయంతో అస్త్రవిద్యను పొందాడు ఇక కలియుగానికి వస్తే ఇప్పుడు మనం కూడా అనేక రకాల బాంబులు వాడుకుంటున్నాం బ్రహ్మాస్త్ర మంత్ర ప్రయోగం ఎంత విశేషమైనటువంటిదో గురుమంత్ర ప్రయోగం కూడా అంతే విశేషమైనటువంటిది బ్రహ్మాస్త్ర మంత్ర ప్రయోగంలో ఒక కళ్యాణాన్ని సిద్ధింపజేస్తుంది గురుమంత్ర ప్రయోగం సుజ్ఞానాన్ని సిద్ధింపజేస్తుంది బ్రహ్మాస్త్ర మంత్ర ప్రయోగం ఊరక ఎవరు చేయరు అంటే లక్ష్యం లేకుండా చేయరాదు మంత్ర ప్రయోగం కూడా కైవల్య మార్గమనే అనే లక్ష్యం దిశగా ప్రయోగం చేయాలి ఇంత అంతరార్థాన్ని ఈ రెండు మాటలలో ఇమిడ్చారు మహానుభావులు మంత్రము సద్గురు ధ్యానము మంత్రార్ధం బతని రూపు మన్మయమగునా మంత్రాధి మద్గురు మంత్రము చేయలు వారి దర్శనం కలగగానే దైవదర్శనం జరిగిపోతుంది వారి స్పర్శనం కలగగానే మనిషి మారిపోతాడు వారి వీక్షణం కలగ అంతవరకు ఉన్నటువంటి కర్మజాలం అంతా పక్కకపోతుంది వాడు పూర్వం ఉన్న మనిషి కాదు మారిపోతాడు వాడి ప్రారంభం ఏమి చేయగలదు వాడి సంస్కారాలు ఏమి చేయాలి వాడి వాసనలు ఏమి చేయగలదు భగవాన్ రమణులు అంటారు జ్ఞానాగ్ని లభించినంత కర్మలు వాసనలు సంస్కారాలు ఒక్కసారి జ్ఞానాగ్ని లభిస్తే అందులో అన్ని దబ్బం పెద్దల మార్గంలో ఈ కర్మ మార్గానికి సంబంధించినదంతా మొత్తాన్ని కలిపి ఇదంతా దూది వంటిది గాలికి కొట్టుకుపోయేటటువంటి మనస్సుతో కదా కర్మ చేయబడేది గాలికి కొట్టుకుపోయే దూది వంటిది ఆ మనస్సు దూదిని దగ్ధం చేయడానికి ఒక పెద్ద గోడవనంత దూది ఉందండి ఆ దూదిని దగ్ధం చేయడానికి ఎంత నిప్పు కావాలి అని అడిగాను గోడవనంత నిప్పు కావాలా ఒక నిపుర ఒక నిపురవ్వజాలు మొత్తం దగ్గమై అలాగే ఈ సకల జీవభావం అంతా కూడా ఆ దూది వంటి మనస్సుతో తయారు చేయబడింది గురుమంత్రమనేటటువంటి గురుధ్యానం అనేటటువంటి నిపురవ్వ పడితే అంత ఒకర ఒక రెపపాటులో భాషం అయిపోతుంది మంత్రము సద్గురు ధ్యానము మంత్రారూపున్గునా మంత్రాధికమగు మద్గురు మంత్రము చే కన్నా బయలు బ్రహ్మాండం అంతా దగ్ధమైపోతుందట మండల ప్రేముల ద్వారా నిజముగా దగ్ధమైపోతుంది అందుకే దీనికి దహరమని పేరు నిరంతరాయంగా మండిపోతుంది సూర్యుడు నిరంతరాయంగా మండిపోతున్నాడు చంద్రుడు కూడా నిరంతరాయంగా మండిపోతున్నాడు భూమి కూడా నిరంతరాయంగా మండిపోతుంది నవగ్రహాలు మండిపోతున్నాయి అలాగే భూగర్భంలోకి వెళ్ళి చూస్తే ఆ సూర్యుడే ఉన్నాడు పైన కనపడుతున్న రాళ్ళన్నీ ద్రవీభూతమైనటువంటి విశేషమైన ఉష్ణోగ్రత భూగర్భంలో ఉంది అది అప్పుడప్పుడు అగ్నిపర్వతాల ద్వారా బదలై ఆ బయటకు వస్తుంది లావా అంటే లోపలేముందయ్యా ఆ సూర్యుడు ఎలా మండిపోతున్నాడో అలాగే ఇక్కడ కూడా ఉంది కాబట్టి బ్రహ్మాండం అంతా కూడా దహరమునందు దగ్ధం చిదగ్ని కుండ సంభూత దేవకావ్య సముద్యత అన్న ప్రయోగం వినపడుతుంది ఈ బ్రహ్మాండం అంతా కూడా చిదగ్ని కుండం ఇదొక దగ్నిగుండం ఆ చిదగ్నిగుండంలో నుంచి వ్యక్తమైంది మూలా ప్రకృతి ఆవిడలో సకల దేవతా శక్తులు ఉన్నాయి సకల ప్రకృతి శక్తులు ఉన్నాయి సర్వాధారంగా కూడా ఉంది ఆవిడ మూల ప్రకృతి మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణి అనే ప్రయోగం కూడా ఉంది పూర్వం పద్యంలో ఈ వ్యక్త వ్యక్తముల గురించి విచారణ చేశాం మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి అంటే వ్యష్టిగా చూసినప్పుడు వ్యక్తా వ్యక్తములు ఒక తీరుగా కనబడ్డాయి సమిష్టి స్థితి నుంచి చూస్తే వ్యక్తా వ్యక్తములు అక్కడ వ్యక్తా వ్యక్తములైనా ఇక్కడ వ్యక్తా వ్యక్తములైనా విధానమే అంత అంతా ఆ ఎరుక గట్టిపడే విధానం కాబట్టి జాగ్రత్తగా ఈ పరమును పరాత్పరమును నిర్ణయించే కైవల్య దృష్ట్యా చూసినప్పుడు మంత్రము సద్గురుధ్యానము గురుమంత్రమే ఆధారం ఆ మంత్రార్థమైనటువంటి సర్వవ్యాపకమ ఉన్నటువంటి ములుగురుసందు లేక ఉన్నటువంటి ఆ అశరీరి అయినటువంటి గురుమూర్తియే మంత్రార్థం మన్మయమగు ఆ మంత్రాధికమగు మద్గురు మంత్రము చే కన్న బయలు మంత్రాధికమగు మద్గురు మంత్రము అన్ని మంత్రములలో గల మంత్రము ఏమిటి అంటే మంత్రమే సప్తకోటి మహామంత్రస్య చిత్త విభ్రమకారక మహామంత్రాలు మంత్ర మహోదధిలో ఏడు కోట్లు చెప్పబడ్డాయి కానీ అవన్నీ ఏదో ఒక భ్రాంతిని మిగులుస్తాయి ఎక్కడో ఒక శేషాన్ని మిగులుస్తాయి అదే గురుమంత్రము నిశేషముగా నిరావరణంగా రహితపరుస్తుంది తినిపుడు నిర్గుణమోతుడు ఈ రీతిగా బయలును దర్శించి ఆ బయలు స్థితి ఎందు ఉండిపోయేదు మరిగి తినపుడు అంటే ఉండిపోవుట బాగా తిన మరిగెవరా అంటారు పెద్ద అంటే అర్థం ఏంటి ాగా వెనమరిగారు ఇప్పుడు సాధకులు అందరూ కూడా అంటే అర్థం ఏంటంటే శ్రవణ సుఖం పురాణ శ్రవణం వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది భారతం వినాలి అంటే ఎన్నిసార్లు అయినా వినొచ్చు ఎందుకంటే మల్టీప్లెక్స్ అది ఎన్నో పాత్రలుంటాయి ఎన్నో ఆవేశకావేశాలు ఉంటాయి ఎన్నో సందర్భోచితమైనటువంటి ధర్మోపదేశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కలగలిపి పంచమవేదంగా రూపొందించింది కాబట్టి ఎవరికైనా సరే వినాలి అంటే భారతం వినాలనిపిస్తుంది అధ్యయనం చేయాలి అంటే రామాయణం అధ్యయనం చేయాలనిపిస్తుంది ఆచరించాలంటే భాగవతాన్ని ఆచరించాలనిపిస్తుంది కాబట్టి భారతం ఆచరించడానికి పనికిరాదు రామాయణం అధ్యయనం చేయడానికి పనికి వస్తుంది భాగవతం ఆచరించడానికి పనికి ఎందుకనంటే అక్కడ భగవంతుడి కంటే భాగవతోత్తముల గురించి చెప్పబడుతుంది భాగవతంలో అందుకల్లా అనువలనే భాగవతం అంతా కూడా కైవల్య మార్గానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి అంశాలు ఉంటాయి అందులో జన్మరాహిత్యానికి సంబంధించిన సూత్రాలు భాగవతంలో చాలా ఉంటాయి అందువల్ల అలా ఉన్నటువంటి వాడు మరిగినటువంటి వాడు ఈ కైవల్య మార్గపు సరళిని మరిగినటువంటి వాడెవడో నిర్గుణముని యసగుణానికి తిరిగిరాడు గురిగాంతునెప్పుడు బయలుమీదే లక్ష్యం ఉంచాడు బయలునే దర్శించాడు కాంతునెప్పుడు కాంచుట దర్శించుట ఉండుట రెండు అర్థాలన్నాయి దానికి స్త్రీలందరికీ అనే పేరు ఒకటి కాంత అంటే అర్థం ఏంటంటే ఆకర్షణ కాంత శక్తి అంటారు అందుకే అయస్కాంతం అయహ అంటే ఇనుము భూమి ఇనుముతో తయారైంది అందుకని అయస్కాంతం అయ్యాంతం ఆకర్షణ శక్తి ఉంటుంది దాంట్లో భూమి పెద్ద అయస్కాంతం భూమి పెద్ద అయస్కాంతం అంటే సూర్యుడు చుట్టూ భూమి ఎలా జరుగుతుంది మరి సూర్యుడు అంతకంటే పెద్ద అయస్కాంతం ఈ బ్రహ్మాండం అంతా పెద్ద గెలాక్సీలో కృష్ణ బెల్లం చుట్టుతో తిరుగుతుంది మరి అదో పెద్ద అయష్కాంతం జీవులు అందరూ ఈశ్వరుడు చుట్టుత తిరుగుతున్నారు ఈశ్వరుడు అయకాకాంతం అయండం అంటాం అయహ్ పిండం అంటే అగ్ని అగ్నితో మండిపోతున్నటువంటి ఎనప ఈ భూమండలం కూడా అయహ్పిండం మండిపోతుంది ఆ సూర్యుడు కూడా పెద్ద అయహ్ పిండం ఇందాకే ఇట్లా ఇవన్నీ అగ్నిగోళాలుగా మండిపోతున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ అయ్యక్పిండములు అలాగే కాంత అన్న దగ్గర కూడా ఈ రహస్యం ఇమిడి ఉందన్నమాట కాంతునిపుడు ప్రకాశం ఆ కాంత శక్తిలో ప్రకాశం కూడా ఇమిడి ఉంది గురిగాంతునిపుడు దర్శించాలి ఉండాలి అలాగా గురిలో నగురిగని గుణములంచక పరిపూర్ణమందగా పరికింతు నాలోన పరమ నిర్గుణ నిర్వికల్పము పట్టపగల గురిచమై కొన స్థిరమతి గీలించి నిండెద శ్రీకరం బగుతన్మయంను మరిగి తినిపుడు నిర్గుణముని గురిగాంతు నెప్పుడు రెండవ భాగం గురిలో నగురిగని దాకా ఏమన్నాడు మన్మయమై ఉన్నాడు ఆ మన్మయమై ఉన్నటువంటి స్థితిలో గురిగా ఉంచుతున్నాడు గురి ఏమిటి ఇప్పుడు బయలు గురిలో నగురిగని బయలుకి నాలుగు స్థాయి భేదాలు చెప్తున్నారు అన్నమాట బయలు బట్టబయలు పరబయలు ఇలా బయలు శబ్దంతో సంబంధపడినటువంటి ప్రయోగాలు మనం అచ్చల సిద్ధాంతంలో చూస్తాం కైవల్య మార్గంలో చూస్తాం లోబయలు బయలు లోబయలు బట్టబయలు పరబయలు ఇలా మనం ప్రయోగాలను చూస్తాం వాటన్నింటికి కలిపి ఒక సూత్రాన్ని ఇక్కడ అనుసంధానం చేశారు ఇప్పుడు గురిలో న గురి గని గుణముల పరిపూర్ణమందక ఈ పరిపూర్ణమన్న ప్రయోగం చాలా విశేషమైన ప్రయోగం గుణములు అంటే సగుణము నిర్గుణం వరకు మాత్రమే ఆలోచిస్తే పరిపూర్ణం కాదు నిష్ప్రతియోగికమైన పరబ్రహ్మాన్ని గనక నిరసించగలిగితే అప్పుడు మాత్రమే నీవు పరిపూర్ణ స్థితిని చేరతావు సగుణాన్ని నిరసించి నిర్గుణానికి చేరావు ఆత్మనిష్ఠుడు అయ్యావు నిర్గుణం కూడా దాటగడానికి సిద్ధపడ్డావు బ్రహ్మనిష్ఠుడు అయ్యావు దాటి నిష్ప్రతి పరబ్రహ్మ నిర్ణయాన్ని పడే సగుణాన్ని నిర్గుణాన్ని నిష్ప్రతి యోగికాన్ని అప్పుడు నువ్వు బయలుస్థితిలో జన్మరాహిత్య స్థితిని పొందుతావు అలా ఉంటావు ఇవేమీ లేనివని నిర్ణయం అయిపోతుంది అసలు పుట్టుకే లేదని తెలిసిపోతుంది అసలు జననమరణ చక్రమే లేదని తెలిసిపోతుంది ఏ చక్రములు లేవు కర్మచక్రము లేదు కాల చక్రం లేదు జననమరణ చక్రం లేదు ఏ చక్రములు లేవు అసలు కథలికే లేదు తా కథల పరమశివు ఆ పర శివస్వరూపమై ఉండిపోయాడు ఆ శరీరం పరిపూర్ణమందగా పరికినా ఇంకా బహిర్దృష్టి లేదు బాహ్య దృష్టి లేదు దృష్టి వీక్షణంలోనే ఉన్నాడు అంతర్వీక్షణం ఎరుక ఉండాలి పరమ ఈ ఒక్క పద్యంలోనే అనేక సూక్ష్మైనటువంటి రహస్యాలు విడిచాడు పరమ నిర్గుణ నిర్వికల్పము నిర్గుణ కాబట్టి సగుణానికి సంబంధించిన సవికల్పాన్ని నిర్గుణానికి సంబంధించిన నిర్వికల్పాన్ని అది పరికింతునాలోన అంటే అక్కడ అర్థం అంటే జీవబ్రహ్మ యక్యస్థితిని పొంది బ్రహ్మనిష్ఠుడై ఉండి జీవన్ముక్తుడై ఉండి పరబ్రహ్మ నిర్ణయం దిశగా పరిణమించి ఆ నిష్ప్రతియోగిక స్థితిలో ఉన్నటువంటి వాడు తనలో తాను రికించి చూశాడు ఇంకా నేను మిగిలే ఉన్నాను కదా అని గుర్తించాడు నేను కానిదంతా పోయింది నేనైనదంతా కూడా ఉంది నేనుగా ఉన్నాను నేనైనది కూడా లేదనొచ్చు నిష్ప్రతి యోగికమనే పరబ్రహ్మస్థితికి వెళ్ళేటప్పటికి నేనైనది కూడా పోయింది నేను కానిది పోయింది నేను అయినది పోయింది కానీ నేననే నిర్ణయం వీలు పోయి పరమ నిర్గుణ నిర్వికల్పము పట్టపగల గురి ఉపమానం వేశారు ఇక్కడ మన ఏదైనా కనపడాలి అంటే చిమ్మ చీకటి రాత్రిపూట కనపడుతుందా పట్టపగలు కనపడుతుందా పట్టపగలే దేనిైనా గుర్తించడం సులభం కదా సరువులకు అలాగే రిత్సమై కొని ఆ పట్టపగల్లో ఎంత సులభంగా గుర్తించాడో అంత సులభంగా గుర్తించాలి ఏదైనా పట్టపగల్లో గుర్తించడం ఎంత సులభమో అంత సులభంగా ఈ పరమును గుర్తించాలి ఏ కష్టము లేకుండా ఏ సాధన లేకుండా ఏ నిర్ణయము లేకుండా ఏ ప్రయోగము లేకుండా ఏ ప్రయత్నము లేకుండా పరమ నిర్గుణ నిర్వికల్పము పరిపూర్ణమందగా పరికిర్గుణ నిర్వికల్పము పట్టబయ పట్టపగల గురించి స్థిరమ తిన్ కీలించి కీలించి అంటే అనుభవం పొంది బాగా పరిశీలించిండెద ములుగురుచులేక ఉన్నాడు ఇక బయలులో బయలుగా బయలు లోబయలు బట్టబయలు పరబయలు శ్రీకరం బగుతన్మయం మరిగినిపుడు మొదటి భాగంలో మన్మయం రెండవ భాగంలో తన్మయం శ్రీకరం బగుతన్మయం నిన్న కూడా చెప్పాను శ్రీనిలయం అంటే బ్రహ్మాండానికి శ్రీనిలయం అని పేరు శ్రీకరం బగుతన్మయం బ్రహ్మనిష్టకు తన్మయం అని పేరు తత్ప్లస్మయం ఇప్పుడు లక్ష్యం ఏమిటి పర పరతత్వం కాబట్టి ఆ తత్తు తత్తుగా నిండిపోయి ఉన్నటువంటి వాడు ఆ మూలా ప్రకృతి స్థితిని తెలుసుకున్నటువంటి వాడు అఖండ ఎరుకని తెలుసుకున్నటువంటి వాడు ఇది లేనిదని నిరూపణ పొందాడు ఇది నిష్ప్రతియోగికం నిష్ప్రయోజనం అని తెలుసుకున్నాడు ఇదా అంధ వేస్ట్ శ్రద్ధ స్థిరమతిని కీలించి స్థిరమతిన్ని చాలా ముఖ్యమైనది అండి చైతన్యం బిందు అందందు కంపించుతుండును అని కొన్ని పద్యాల్లో వస్తుంది చైతన్యం యొక్క కథల దృష్టిలో పెట్టుకొని చెబుతున్నామట ఎవరికైతే చైతన్యం స్వాధీనమైందో ఎవరికైతే బిందువు స్వాధీనమైందో బిందు మధ్యంలోనున్న పరమాత్మని కీలించగలిగేటటువంటి ప్రజ్ఞాస్థితి కలిగిందో ఆ ప్రజ్ఞాస్తి ఆ బ్రహ్మనిష్టని స్థిరమతి అంటారు ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని స్థిరమతి అంటారు అటువంటి పరబ్రహ్మ నిర్ణయంతో పరమును పరాపరమును నిర్ణయించవచ్చు బయలు బట్ట బయలు నిర్ణయించవచ్చు పరబాహ్యమును నిర్ణయించవచ్చు తానే లేకుండా పోవచ్చు అటువంటి శ్రీకరం బగుతన్మయంను మరిగిడు అయిపోయింది తానే లేకుండా పోయాడు స్థిరపడిపోయాడు బయలు స్థితి అని ఉండిపోయాడు మరిగితీనిపోడు నిర్గుణమీగాంతో సహజమైపోయింది ఇక ఇక సగుణ నిర్గుణ భేదాలు లేవు ఎల్లప్పుడూ ఆ లక్ష్య స్థితి అని ఉండిపోయాడు లక్ష్యమే తాను అయిపోయాడు ఆ శరీరైపోయాడు హరి ఓ శ్రీగురుభ్యో నమ హరిణమిదం Om namo namah Om namo dai Om nameva sishit Om tat sat Om sahana sahana bhunavadi మ మా విషావై ఓ శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమణ